అసలు ఏం జరిగిందంటే నలభై ఒకటవ అధ్యాయం నరసింహుడు శ్రీనివాసుడు తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేను పనిచేసింది పంతొమ్మిది వందల డెబ్భై కాలంలో కానీ నేను ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి దగ్గర మీడియా సలహాదారుగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల కాలంలో కూడా శ్రీనివాసుడు పనులు చేయాల్సి వస్తుంది అనుకోలేదు ఒక దశలో ఈ వ్యవహారం ప్రధానమంత్రి నా విశ్వసనీయతని దెబ్బతీస్తుందని భయపడిపోయాను ఒకసారి ప్రధానమంత్రితో కలిసి నేపాల్ పర్యటనకు వెళ్లాం నేపాల్ ప్రధానమంత్రి గిరిజాప్రసాద్ కొయిరాల సాదరంగా స్వాగతం పలికారు ఇరు దేశాల మధ్య అనేక అంశాల విషయంలో ఒప్పందాలు కుదిరాయి చివరిగా కొయిరాలా గారికి పివి నరసింహారావు గారికి మధ్య ముఖాముఖి అంతరంగిక చర్చలు జరుగుతున్నాయి అంతరంగిక సమావేశంలో అధికారులు ఎవరూ ఉండరు ఉభయ ప్రభుత్వాల అధికారులం ప్రక్కన మరో హాల్లో నిరీక్షిస్తున్నాం అకస్మాత్తుగా నన్ను రమ్మంటున్నారని కబురు వచ్చింది నాతో ఉన్న ఇతర భారత ప్రభుత్వ కార్యదర్శులు కనుబొమ్మలు నేను అయోమయంగానే లోపలికి వెళ్ళాను వెళ్లాక అర్థమైంది రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడడానికి అనువుగా ఏదైనా మతపరమైన సహాయం అందించడానికి భారత ప్రభుత్వం ముందుకు వస్తున్నట్లు ప్రకటిస్తే బాగుంటుందని కోయిరాలా కోరుతున్నారు మౌలికంగా నేపాల్ హిందూ రాజ్యం కాబట్టి హిందూ మతపరమైన సంబంధాలు కూడా ఉభయ దేశాల మధ్య ఉంటే బాగుంటుందని కోయిరాల గారు భావించారు ఈ విషయంలో నేపాల్కి భారత్కి మధ్య పౌరాణికంగా ఎలాంటి అభిప్రాయ భేదం ఉండనక్కర్లేదు సీతాదేవి పుట్టిన మిథిల నేపాల్లోనే ఉంది రాముడు వెళ్ళిన అయోధ్య భారత్లో ఉంది కాబట్టి ఈ రెండు భూభాగాలకి మధ్య కోటిన్నర సంవత్సరాలకు పైబడిన అనుబంధం ఉంది ఈ మాత్రం దానికి పీవి గారు నన్నెందుకు పిలిచినట్లు అనుకున్నారు కానీ నా సమక్షంలోనే పివి గారు చాలా మర్యాదపూర్వకంగా నేపాల్ ప్రధానమంత్రికి గౌరిస్తున్నారు మీ మనోభావాలను మేము గౌరవిస్తాం మీరు చెప్పినట్లుగా ఉభయ దేశాల మధ్య రామాయణ కాలం నాటి మైత్రి ఎప్పటికీ ఇలాగే ఉండాలని మేము కోరుకుంటాం కానీ మీరు అడిగినంత సులభంగా మేము చెప్పలేము భారతదేశం ఇప్పుడు మతాతీత లౌకిక రాజ్యాంగానికి కట్టుబడి ఉంది ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వ ఎలాంటి వాగ్దానాలను ప్రకటనలను నేను చేయలేము దీన్ని మీరు తప్పుగా అనుకోరని భావిస్తాను కోయిరాల గారి మొహంలో నిరాశ కనిపించింది అయినా ఆయన్ని మాట్లాడనివ్వకుండా పివి గారే కొనసాగించారు అయినా మీరు కోరారు గనక నాకు రాజ్యాంగపరంగా ఎలాంటి ఇబ్బంది లేని మరో మార్గంలో ఆలోచిస్తే మా తిరుపతి దేవస్థానం గుర్తొస్తుంది వాళ్ల వల్ల మీకు ఏమన్నా జరగవచ్చు నా వైపు తిరిగి ఏం ప్రసాద్ దేవస్థానం ఏమన్నా చేయగలదా అన్నారు ప్రధానమంత్రి నేను అనాలోచితంగా తలువు పేశాను కానీ నేను ఇవ్వండి దేవస్థానం తరఫున ఇక్కడ తలవడానికి అన్న ఆలోచన ఆ క్షణంలో రాలేదు నా గురించి కోయిరాల గారికి కొంచెం ఘనంగా పరిచయం చేశారు పివి ఇతను ప్రసాద్ నా మీడియా సలహాదారు గతంలో తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశాడు హిందూ ధార్మిక కార్యక్రమాల పరంగా మీకు ఎలాంటి సహాయం కావాలో చెప్పండి ఇతను చేసేస్తాడు నేను నూరు వెళ్ళబెట్టి చూస్తున్నాను నేపాల్ ప్రధానమంత్రి నాతో కరచాలనం చేసి చాలా సంబరపడిపోయారు తిరుపతి బాలాజీ దగ్గర పనిచేశారా ఎంత అదృష్టవంతులు అంటూ ఆ కరచాలన స్పర్శలోనే ఆయన భక్తి తత్పరత అంతా చూపించారు నాకు అప్పుడప్పుడే అర్థమవుతుంది పీవీ గారు ఈ మతపరమైన అంశం విషయంలో ప్రభుత్వానికి రాజ్యాంగపరమైన ఇబ్బంది రాకుండా నేపాల్తో దౌత్య సంబంధాలను సజావుగా నెరపడానికి తన రాజ ప్రదర్శిస్తున్నారు నేను చూస్తూ ఉండిపోయాను అందుచేత జనక్పూర్లో ధర్మశాల నిర్మించగలరేమో కనుక్కోండి అంటున్నారు కోయిరాల క్షణాల్లో అప్రమత్తమైపోయాను జరుగుతుందో లేదో చేయగల్నో లేదో కానీ ప్రయత్నం చేయాలి తిరుమల శ్రీనివాసుడు కలుచుకుంటే తప్ప జరగదు కోయిరాల గారు అడిగింది చాలా చిన్న విషయం మన విశ్వాసాల ప్రకారం రామాయణ కాలంలో సీతాదేవి పుట్టిన మిథిల ఇప్పటి నేపాల్లో ఉంది ఆ ప్రాంతాన్ని జనక్పూర్ అంటారు అక్కడే సీతాదేవి దేవాలయం కూడా ఉంది ఆ దేవాలయానికి అనుబంధంగా ఒక పెద్ద ధర్మశాలని కట్టిస్తే బాగుంటుందని ఇది రెండు దేశాలకే మధ్య మైత్రి బంధాన్ని పటిష్టం చేసే వారతి అవుతుందని కోయిరాలా గారు అప్పటికప్పుడు ఆలోచించి ప్రతిపాదించారు ఏమయ్యా దీన్ని మీ వెంకటేశ్వరుడు చేసి అని అడిగారు పీవీ అంటే ఇది చేయగలవా అని కోయిరాల గారి ముందు అడిగితే బాగుండదనేమో అలా అడిగారు అడిగి చూస్తాను సార్ అన్నాను నేను వెంటనే ఆ హాల్ నుంచి బయటకు వచ్చి అప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డీవీ ఎలంద్ మూర్తితో లో మాట్లాడి విషయం చెప్పాను తక్షణం సమాధానం వచ్చేసింది దేవస్థానం నిబంధనల ప్రకారం ధర్మశెల కట్టాల్సిన చోట భూమిని నేపాల్ ప్రభుత్వం విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది ఇదే విషయం మళ్లీ పీవీ గారి ద్వారా కోయిరాల గారికి చెప్పాను ఓస్ ఇంతేనా అన్నారు కోయిరాల అప్పటికప్పుడు తన అధికారులతో మాట్లాడి జనక్పూర్లో రెండు మూడు స్థలాలు ఎంపిక చేసి ఆదేశాలు ఇచ్చారు ఆ మధ్యాహ్నమే ఒక మంత్రిని నాతో పంపిస్తున్నామన్నారు హెలికాప్టర్ ఏర్పాటు చేశామన్నారు మా మంత్రి మీరు కలిసి వెళ్లి స్థలం ఎంపిక చేసి అన్నారు అంతే ఆ సాయంత్రానికల్లా నేను ఆ మంత్రి కలిసి జనక్పూర్లో ధర్మశాల నిర్మాణానికి సువిశాల స్థలం ఎంపిక చేసి వచ్చేసాం మరుసటి రోజు ఉదయం ఉభయ దేశాల ప్రధాన సంయుక్త విలేకరుల సమావేశంలో పీవీ గారు ఒక ప్రకటన చేశారు నేపాల్కి భారత్కి మైత్రి బంధం దృష్ట్యా ఇక్కడ సీతాదేవి జన్మస్థానమైన జనక్పూర్లో విశాలమైన ధర్మశాలను నిర్మించి ఇవ్వాలని బాలాజీ దేవస్థానం నిర్ణయించింది ఏం రాజనీతి చతురత ఏడాది తిరిగేసరికి ధర్మశాల నిర్మాణమైపోయింది ప్రారంభోత్సవానికి పీవీ గారిని పిలిచారు నేను రాలెన్ ప్రసాద్ నువ్వు మన పిఎంఓలోని మంత్రి భువనేశ్వ చతుర్వేది కలిసి వెళ్ళిరండి అంటూ ఆయన మమ్మల్ని పంపించారు అలా ఏ సీతామహాసాధ్య నామాన్ని జపించటాన్ని భారతదేశంలో కోట్లాది హిందువులు అత్యంత పుణ్యక్రియగా భావిస్తారో నేపాల్లోని ఆమె జన్మస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం చేత పీవి నిర్మింపజేసిన ధర్మశాల ప్రారంభోత్సవంలో పాల్గొనే అదృష్టం నాకు కలిగింది మరోసారి వ్యక్తిగత సెలవుల మీద అమెరికా వెళ్తూ దారిలో లో దిగాను అక్కడ రెండు రోజులు ఉండాల్సి వచ్చింది బర్మింగ్హామ్లో ఉన్న పాత మిత్రుడు డాక్టర్ గోపాల్ని కలిశాను పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇంగ్లాండ్లో ఒక కోర్సు చేయడానికి వెళ్ళినప్పుడు కూడా గోపాల్ని కలుస్తుండేవాడిని అప్పట్లో ప్రతి ఆదివారం గోపాల్ నన్నొక హిందూ దేవాలయానికి తీసుకెళ్లేవాడు పేరుకే దేవాలయం కానీ నిజానికి అదొక పురాతన చర్చి భవనం దాన్ని హిందూ సమాజం వాళ్ళుకొని అందులో తాత్కాలికంగా అన్ని దేవతా విగ్రహాలని పెట్టి పూజ చేస్తున్నారు వాటిల్లో ఒక చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండటం వల్ల వాళ్ళంతా నన్నేదో దేవస్థానం ప్రతినిధిగా లెక్కేసి ఆధ్యాత్మిక ఉపన్యాసం చేయమని అడిగేవారు నాది ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసే స్థాయి కాదని చెప్పినా వాళ్ళు వినేవాళ్ళు కాదు చివరికి తిరుపతి దేవస్థానంలో నా అనుభవాలనే కథల కథలుగా చెప్పి నడుపుకొచ్చేవాడిని మళ్ళా పన్నెండేళ్ల తర్వాత ప్రధానమంత్రి మీడియా సలహాదారుగా ఉంటూ లండన్లో దిగినప్పుడు డాక్టర్ గోపాల్ కలిసి బర్మింగ్హామ్ వెళదాం రమ్మన్నాడు మళ్ళా ఓ ప్రసంగం శ్రీనివాసుడు అనే కథలు ఇంకో రూపంలో అయితే ఈసారి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టారు ఇందుకోసం ఇరవై ఎకరాల స్థలం సేకరించారు పునాదులు దాకా వేశారు అక్కడ ఆగిపోయింది నిధుల కొరత వెంటాడుతోంది వాళ్ళ అంచనా ప్రకారం ఆలయం కట్టడానికి పది లక్షల పౌండ్లు ఖర్చు అప్పటి వరకు వాళ్ళు సేకరించి ఖర్చు పెట్టిన విరాళాలు రెండు లక్షల పౌండ్లు ఇంకా ఎనిమిది లక్షల పౌండ్లు అంటే సుమారు ఐదు కోట్లు కావాలి ఎక్కడా నిధులు వచ్చే మార్గం కనబడటం లేదు మీరే ఎలాగైనా సహాయం చేయాలి కమిటీ వారు నన్ను అంటే నేను కలుసుకుంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి చేత ఆ ఐదు కోట్లు ఇప్పించేస్తానన్న భ్రమలో ఉన్నారు వాళ్ళు అనుకోవడానికి ఒక కారణం ఉంది అమెరికాలోని పిట్స్బర్గ్లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ వారే కట్టించారు అదంతా నేను లో చేరక ముందే అప్పటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజగోపాల్ రాజు చైర్మన్ అన్నారావులు కలిసి విదేశాలలో శ్రీవారి ఆలయం కట్టాలని చేసిన తొలి ప్రయత్నం ఆ ప్రాజెక్టును మంజూరు చేసింది వాళ్ల హయాంలోని అయినా అది నా చేతుల మీదుగా అమలు జరిగింది అప్పుడు కూడా ఆలయం మొత్తాన్ని హైదరాబాదులోని ఇప్పటి దేవస్థాన కళ్యాణ మండప స్థలంలో స్థపతుల సహాయంతో తాత్కాలిక నిర్మాణం చేసి ప్రతి రాతికి ఒక నెంబర్ వేసి అప్పుడు ఈ తీసి ఓడలు అమెరికా పంపి మళ్లీ అదే స్థప్తుల సహాయంతో నిర్దిష్ట డిజైన్ ప్రకారం అక్కడ రాళ్లన్నింటినీ పేర్చి ఆలయ నిర్మాణం చేయడం జరిగింది ఆ స్ఫూర్తితో ఆ తర్వాత అమెరికా తదితర దేశాల్లో హిందూ సంస్థలు ఎక్కడికక్కడే ఆలయాలు కట్టుకోవడం ముమ్మరం కావడంతో ఈ విదేశాల్లో ఆలయాల నిర్మాణ కార్యక్రమానికి టీటీడీ స్వస్థితి చెప్పింది ఎవరన్నా వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టుకుంటే విగ్రహాలను ఇస్తామని తమ అర్చకులు వచ్చి సంప్రోక్షణ చేస్తారని టీటీడీ ప్రకటించింది ఇదంతా వాళ్ళకి వివరించాను దాంతో బర్మింగ్హామ్ ఆలయ కమిటీ సభ్యులు నిరాశ చెందారు కమిటీ చైర్మన్ నారాయణరావు గారు నన్ను పట్టుకుని అయితే మీరేమి చేయలేరా అంటూ ప్రాధాన్యపూర్వకంగా అడిగితే ఏం చెప్పాలో తోచలేదు చేయలేని మాట నిజం వాళ్ళేమో నేనేదో ప్రధానమంత్రి దగ్గర ఉన్నాను కాబట్టి ఏం దాచుకుంటే అది చేసేయగలను అనుకుంటున్నారు కానీ ప్రధాని టీవీ తత్వం వేరు ప్రభుత్వ ఒక మతానికి సంబంధించిన విషయాల్లో నేరుగా జోక్యం చేసుకోవడం సరికాదు ఎంతో భక్తి తత్పరుడైనప్పటికీ ఆయన ఈ విశ్వాసానికి కట్టుబడి జీవించారు నా వ్యక్తిగత విశ్వాసాల కోసం ప్రభుత్వ హోదాను దుర్వినియోగం చేయకూడదు అనుకునేవారు ఈ స్థితిలో నేను ఏమీ చేయలేనని శ్రీనివాసుడే సహాయపడాలని నిర్మోహమాటంగా చెప్పాను చివరిలో గోపాల్ కల్పించుకుని ఒక మాట అన్నాడు పోని ఇంగ్లాండ్లో స్వరాజ్పాల్ హిందూజ సోదరులు ఇలాంటి వాళ్ళకు ఒక చెప్పి చూడొచ్చు కదా మీకు ఇబ్బంది లేకపోతే ప్రధానమంత్రి సమీప అధికారిగా వీళ్ళందరినీ రెండు మూడు సందర్భాల్లో కలిశాను కానీ వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా తీసుకోలేదు వాళ్ళతో మనకేం ఉంటుంది అనుకునేవాడిని హిందూ జాలు ఢిల్లీ వచ్చినప్పుడల్లా పీవీ గారిని కలవాలని నా దగ్గరకు వచ్చేవారు కానీ బోఫర్స్ కేసులో వాళ్ళ పేర్లు వచ్చాయి కనుక వాళ్ళని కలవటానికి పీవీ సుమకత చెప్పేవారు కాదు అయితే వాళ్ళ రాజీవ్ గాంధీ కుటుంబానికి సన్నిహితులు కావడం వల్ల నేను కలవను అని ప్రధానమంత్రి నిర్ద్వ్నంగా చెప్పలేని స్థితి అలాగనే కలిశారా పత్రికల్లో విస్తృత ప్రచారం అందువల్ల వాళ్ళ సందేశాలన్నీ నా ద్వారానే ప్రధానికి చేరే అంత మాత్ర పరిచయంతో బర్మింగ్హాం గుడి నిర్మాణానికి విరాళం ఇవ్వండి హిందూ అడగటం ఎంత అసహ్యంగా ఉంటుంది అయినా వాళ్ళ ఫోన్ నెంబర్లు లేవు కదా అనుకుని ఆనందంగా ఆ మాటకి చెప్పేశాను విరాళాలు ఇమ్మని వాళ్ళని అడగలేనండి మీ కార్యక్రమాల గురించి చెప్తాను వాళ్ళు ఏం చేయగలరో చూస్తాను అంతే అదైనా వాళ్ళ ఫోన్ నెంబర్లు మీరు తెచ్చి ఇవ్వగలిగితేనే అన్నాను ఆ పారిశ్రామిక దగ్గజాల ఫోన్ నెంబర్లు వీళ్ళ దగ్గర ఎందుకుంటాయి అని నా ధైర్యం ఆశ్చర్యం ఒక అరగంటలో వాళ్ళ ఆ ఫోన్ నంబర్లు తెప్పించారు డాక్టర్ గోపాల్ అప్పటికప్పుడు వాళ్ళు నాతో మాట్లాడేలా చేశాడు ఇక హిందూజాలు నన్ను మొహమాట పెట్టేశారు మీరు ఇంగ్లాండ్ వచ్చి మా ఆతిథ్యం స్వీకరించకుండా ఎలా వెళ్తారు ఈ రాత్రికి కానీ రేపు మధ్యాహ్నం భోజనానికి రావాలి అంటూ శ్రీచంద్ హిందూజ ఒత్తిడి చేశారు అసలు విషయం మాట్లాడాలంటే వెళితేనే మంచిదేమో అనిపించింది కానీ మనసులో దిగుతోంది నేను ప్రధానికి కార్యదర్శిని మీడియా సలహాదారిని కాబట్టి కదా వీళ్ళు నన్ను ఎంత ప్రేమగా భోజనానికి పిలుస్తున్నారు నేను ఆయనకు తెలియకుండా వీళ్ళ సహాయం కోరవచ్చునా నేను ఇంకా ఇరకాటంలో పడిపోయాను మర్నాడు మధ్యాహ్నం భోజనానికి వస్తానని చెప్పాక వెళ్ళాలి కదా వెళ్ళాను హిందూజాల సోదరుడు గోపీచంద్ కూడా జెనీవాన్ నుంచి వచ్చారు మంచి శాఖాహార భోజనం తినిపించారు పీదీ గారి తత్వం ఆలోచన సరళి మనసులో పెట్టుకుని మాటల్లో అడిగాను బర్మింగ్హామ్లో పెద్ద బాలాజీ ఆలయం కడుతున్నారు కమిటీలు అందరూ ఉద్యోగస్తులే వాళ్ల శక్తి సరిపోవడం లేదు ఏదైనా పరిష్కారం చూపించగలరా పొరపాటున మొత్తం విరాళం తానే ఇచ్చేస్తామంటారేమో అలా అంటే వద్దని ఎలా చెప్పాలి ఇలా నాలో నేను తర్జన పడుతున్నాను శ్రీచంద్ హిందూజ వెంటనే స్పందించాడు పరిష్కారం చెప్పారు అమ్మయ్యా అనుకుంటూ నిట్టూర్చాను ఆ పరిష్కారం ప్రకారం వాళ్లే చొరవ తీసుకుని ఇంగ్లాండ్లోని హిందూ పారిశ్రామికవేత్తలు వాణిజ్యవేత్తలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆలయ కమిటీలో వాళ్ళందరినీ చేర్చి తలవు చేయి వేసి ఆలయ నిర్మాణం కొనసాగింపు చేపట్టారు బ్రిటిష్ ప్రభుత్వ హెరిటేజ్ నిధుల నుంచి కూడా ఐదు లక్షల పౌండ్లు విడుదల చేయించారు భారతదేశం విలుపలు నిర్మిపబడిన అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలో ఇదే దీని నిర్మాణం పూర్తయింది కూడా రెండు మూడు ఏళ్ళకుతుంది నేను అమెరికా నుంచి తిరిగి వచ్చి పీవీ గారిని కలిశాక చేసిన మొట్టమొదటి ఈ బర్మింగ్హ్యామ్ ఆలయ నిర్మాణం కోసం హిందూ జాల సలహా సహకారాలు తీసుకోవడం గురించి ఆయన దృష్టికి తీసుకురావడమే మీకు చెప్పి ఉండాల్సింది సార్ కానీ చెప్తే మీరు వాళ్ళని అడగద్దంటారేమో అలా అంటే ఆలయ నిర్మాణం జరగదేమో ఇలా మేమంశలో మీకు టెలిఫోన్ చేయలేదు అంటూ వినయంగా సంఘ్యాషి ఇచ్చుకున్నాను అంతా విని ఆయన కొద్ది మౌనం వహించారు నాకు చెమటలు బట్టేలా ఉంది అంతలో ఆయనే నోరు విప్పారు నాకు చెప్పి ఉంటే హిందూజాలను కలవద్దని చెప్పి ఉండేవాడిని బోఫర్స్ కేసులో వాళ్ళు నిర్దోషులను తేలేదాకా వాళ్ళ సేవల్ని మనం ఏ రకంగా ప్రభుత్వానికి అప్రదిష్ట కలిగే అవకాశం ఉంది ఇప్పుడు జరిగింది ఏమైనా జరిగనే విధానం కొంతవరకు గౌరవప్రదంగా ఉందనుకో అమ్మయ్యా అనుకుంటూ ఊపిరి పిలుచుకున్నాను